అప్పుడు రైతు అడిగాడు పని గురించి చెప్పండి అని నువ్వు పని చెయ్యి భూమితోనూ భూమి ఆత్మతోను కలిసి ముందడుగు వేయడానికి సోమరిగా నిలచి ఈ ఋతువుల మధ్య ఆగంతకుడవు కాబోకు అనంత దిశగా గర్వంగా రాజసంగా నడిచిపోయి ఈ జీవనయాత్ర నుంచి చెదిరిపోవద్దు పనిచేసేటప్పుడు నువ్వు మురళివి ఆ మురళి హృదయం నుండి గుసగుసలాడే గడియలు గానంగా మారుతాయి అందరూ ఏకకంఠ పాడుతున్నప్పుడు మీలో ఎవరు నిశ్శబ్ద మోగస్వరంలా ఉండగలరు మీరెప్పుడు పనంటే శాపమని కాయకష్టం దురదృష్టమని చెప్తుంటారు కానీ పనిలోనే భూమి సుదూర స్వప్నంలోని నీ భాగాన్ని పరిపూర్ణం చేస్తావు ఆ కల పుట్టినప్పుడే ఆ పని కూడా మీకోసం పుడుతుంది పనితో కలిసి ఉన్నప్పుడు సత్య జీవనకాంక్షతో మీరుంటారు జీవితాన్ని కష్టమైన పని ద్వారా ప్రేమించినప్పుడే అంతర్గత జీవన రహస్యానికి దగ్గరవుతారు నీవు బాధలో ఉన్నప్పుడు పుట్టుక పాపమని శరీర పోషణ నుదుట రాసిన శాపం అని అనుకుంటావు నీకు సమాధానంగా కాదు కానీ చెప్తున్నా నీ నుదుట చెమట మాత్రమే ఆ శాపగ్రస్త రాతను కడిగి జీవితం ఒక అంధకారమని నీకు చెప్పి ఉంటారు నీ అలసటలో అలా నీరసించి పలికిన మాటలే ప్రతిధ్వనిస్తావు కానీ నిజం చెప్పాలంటే కోరికలేని జీవితమే అంధకారం జ్ఞానం లేని కోరిక కూడా గుడ్డిదే జ్ఞానమంతా శూన్యం కృషి లేనప్పుడు ప్రేమలేని కృషి ఎప్పటికీ వ్యర్థమే నువ్వు ప్రేమతో పనిచేసినప్పుడు నీ పని ప్రేమాన్వితమైతే నీతోనూ అందరితోనూ దేవునితోనూ ఐక్యమవుతావు ప్రేమతో పనిచేయడం అంటే ఏమిటి నీ హృదయం నుండి తీసిన దారాలతో నీ ప్రియతములు వేసుకోవడానికి వస్త్రాన్ని నేసినట్లు అభిమానంతో నీవాళ్లు నివసిస్తారన్న ఆశతో నువ్వు ఇల్లు కట్టినట్లు నీవాళ్ల కోసమే ప్రేమతో నాటి పంటను ఆనందంగా కోసినట్లు అన్నింటినీ నీ ప్రేమతో నీదైన కొత్త ఊపిరితో నింపడమే స్వర్గానున్న నీ పెద్దలు నిల్చి నిన్ను చూస్తూ దీవిస్తున్నట్లే నువ్వంటుంటే విన్నా నిద్రలో పలవరింతగా చలువరాయితో తన ఆత్మను శిల్పంగా ఆవిష్కరించగలిగిన శిల్పి భూమిని దున్నేవాడికన్నా గొప్పని రంగుల హరివిల్లును అందుకుని తన నేతలో మనిషి పోలికలు పొందుపరిచిన నేతగాడు చెప్పులు కుట్టేవానికంటే గొప్పని కాని నేను నిద్రలో కాదు తేట తెల్లని మిట్ట మధ్యాహ్నపు వెలుగులో మెలకువతో చెప్తున్నా పైనుంచే పిల్లగాలి మహావృక్షాన్ని ఎక్కువ ప్రేమతో పలకరించిపోదు గడ్డిపోచకన్నా గాలి గొంతుని మధురగీతంగా తన ప్రేమతో మార్చగలిగిన వాడే గొప్పవాడు పనంటే ప్రేమను కళ్లకు కనిపించేలా చేసేది నీవు ప్రేమరాహిత్యంతో విసుగ్గా పనిచేసే కంటే నీవు నీ పనిని వదిలి గుడివాకిట కూర్చుని పనిని ఆనందంగా వారి వద్ద ముత్తుకో నువ్వు రొట్టెను అలక్ష్యంగా కాల్చావంటే అది పాడే మనిషి అర్ధాకల్నే తీరుస్తుంది ద్వేషంతో మధువుని చేశావంటే నీ ద్వేషం ఆ మధువుని విషపూరితం చేస్తుంది నీవు గాంధర్వునిలా పాడగలిగినా పాడడం మీద ప్రేమ లేకపోతే అది కర్ణ కఠోరం అవుతుంది అంతలు ఒక ఆమే అంది మాకు ఆనంద విషాదాల గురించి చెప్పండి అని నీ ఆనందం ముసుగుతీసిన విషాదమే ఏ నూతి నుంచి నీ నవ్వు తెరలు తెరలుగా ప్రతిధ్వనిస్తుందో కన్నీళ్లు ఎన్నోసార్లు అందులోంచి ఊబ్బుకుంటాయి కాకపోతే ఏమిటి నీలో ఎంతలోతున విషాదం ఉందో అంతకన్నా ఎక్కువ ఆనందం నిక్షిప్తమై ఉంటుంది నీ మధుపాత్ర కుమ్మరి కొలుగులో కాలే కదా వచ్చింది వీణుల విందుగా నీ ఆత్మను స్పృశించే మురళి కత్తితో తలసపబడ్డ వెదురు కాదా నువ్వెంతో ఆనందంగా ఉన్నప్పుడు నీ హృదయపు లోతుల్లోకి తొంగి చూసుకో నీవే తెలుసుకుంటావు నీకు విషాదాన్ని మిగిల్చేదే నీ ఆనందానికి కారణమని బాధగా ఉన్నప్పుడు కూడా తరచి గుండెలోకి చూసుకో ఏదైతే నీకు ఆనందాన్ని ఇస్తుందో దానికోసమే నువ్వు వేడుస్తున్నావు మీలోనే కొందరంటారు ఆనందం విషాదం కన్నా గొప్పదని కాదు కాదు విషాదమే గొప్పదంటారు కొందరు అవి వీడని జంటాను నేను అవి కలిసే వస్తాయి ఒకటి నీతో లోగిల్లో ఒంటరిగా కూర్చోనుంటే ఇంకోటి నీ మంచం మీదే నిద్రిస్తూ ఉంటుంది నీవు ఈ ఆనంద విషాదాల త్రాసులో వేలాడుతుంటావు వట్టిగా ఉన్నప్పుడే నిలకడగా నిశ్చలంగా ఉంటావు ఎప్పుడన్నా కోశాధిపతి వెండి బంగారాల్ని కొలవబోతే నీ నవ్వులు ఏడుపులు కింద మీదవుతాయి ఒక మేస్త్రి అన్నాడు ఇళ్ల గురించి చెప్పండని ఊహల హర్మయాల్ని నిర్మించు నువ్వు పిట్టలు అడవిలో గూడు కట్టినట్టు కాని నీ ఇంటిని ఈ నగరగోడల మధ్య కడతావు ఈ జీవన సంధ్యలో నువ్వు ఇంటికి తిరిగి వచ్చినా నీలోని యాత్రికుడు ఎప్పటికీ దూరంగానే ఉంటాడు నీ ఇల్లు పెద్దదిగా ఉన్న నీ శరీరమే అది ఎండలో వెలుగులా ఎదుగుతుంది చీకటి నిశ్శబ్దంలో నిదురిస్తుంది అది కలలు లేనిది కాదు నీ ఇల్లు కలలు కనదా ఆ కల నగరాన్ని వదిలి కొండ మీదకో తోపులోకో పోదా మీ ఇళ్లన్నింటినీ నేను ఏరుకుని అడవుల్లో చెట్లతోపుల్లో గింజల్లా చల్లిరానా అప్పుడు ఆ లోయలు నీ వీధులుగా ఆ పచ్చికదారులు నీ సందులుగా మీరు ఒకరితోనొకరు ద్రాక్ష తోటల వెంట దాగుడుమూతలాడుతుంటారు కానీ ఆ రోజులింకా మీ వరకు రాలేదు మీ ముందు తరాల వారు వాళ్ల భయాల్లో మిమ్మల్ని మరీ దగ్గరగా కూడదీశారు ఈ భయం ఇంకొంతకాలం ఉండొచ్చు మీ వంట పొయ్యల్ని పొలాలనుంచి విడదీస్తూ ఈ నగర ప్రాకారాలు నిలవచ్చు నిజం చెప్పండి ఆర్ఫాలిస్ ప్రజలారా ఈ ఇళ్లలో ఏముంది ఆ గడియలు పెట్టిన తలుపులతో మీరు దేన్ని కాపలా కాస్తున్నారు మీరు ప్రశాంతంగా ఉన్నారా మీ శక్తిని బయటికి చూపాలన్న కోరిక మీకు లేదా జ్ఞాపకాలు మెరిసే తోరణాలుగా మీ మనోశిఖరాల వరకు విస్తరించలేదా ఈ చెక్క రాతి వస్తువుల నుండి అద్భుత పర్వతాల అందాల వైపుకి దారి తీయడం లేదా నిజం చెప్పు ఇవన్నీ మీ ఇళ్లలో ఉన్నాయా మీకు సుఖం కేవలం సుఖం మీద యావ ఆ గోముఖ వ్యాఘ్రం చుట్టంలా ఇంటికొచ్చి ఇంటి యజమానిగా మారుతుంది అది నిన్ను మచ్చిక చేసి కుక్కీలతో దారాలతో నీలోని ఘనమైన కోరికల్ని తోలుబొమ్మల్ని చేసి ఆడిస్తుంది దాని చేతులు మేలిమి పట్టులా కనిపించిన హృదయం ఇనుప సదృశ్యం నేను జోలపాడి నిదురించనిస్తుంది నీ పక్కన నిలబడి శరీరపు ఔణత్యాన్ని వికిరిస్తుంది మీ ఆలోచనల పునాదుల్ని అపహాస్యం చేసి గాజు పాత్రల్లా విసిరేస్తుంది ఆత్మ యొక్క ఆత్మీయతను హత్య చేసి అంతిమ ఊరేగింపులో నవ్వుతూ పక్కన నడుస్తూ పోతుంది ఓ విశాల ఆకాశ పుత్రులారా మీరు మీ విశ్రాంతికి అవిశ్రాంతపరులు మీరు మచ్చిక కారాదు ఉచ్చులో పడరాదు మీ ఇల్లు మీ పాలిట లందరు కారాదు సాగే తెరచాప కావాలి అది గాయాన్ని కప్పే కనిపించని పరకారాదు కారాదు కన్నుని కాపలా కాసే కనురెప్ప కావాలి ఆ ఇంటి గుమ్మల్లో కెళ్లనికి నీవు రెక్కల్ని ముడుచుకోవలసి రాకూడదు గుమ్మల్లో కెళ్లడానికి తలదించుకోవాల్సి రారాదు ఊపిరి వదిలితే గోడలు బీటలు వారతాయన్న భయం ఉండరాదు చచ్చిన వాళ్లు బ్రతకడం కోసం కట్టిన సమాధులు కారాదు ఇళ్ళు తన గొప్పదనంలో నీ రహస్యాల్ని పట్టి ఉంచురాదు నీ కోరికల్ని దాచరాదు నీలోని అనంతత్వం పొద్దున పగుమంచు గుమ్మంగా నిశ్శబ్దగీతాలు గవాక్షాలుగా నిలిచిన ఆకాశహర్మ్యం ముందు నిబద్ధతతో నిలుస్తుంది అంతలో వస్త్రాలంటే చెప్పండి అన్నాడు ఓ నేటగాడు నీ బట్టలు అందంలో చాలా భాగాన్ని కప్పివేస్తాయి కానీ అందవిహీనతను మాత్రం కప్పలేవు వస్త్రాలతో సిగ్గు నుంచి స్వేచ్ఛను పొందాలనుకుంటావు కానీ వాటిలో కష్టాన్ని సంకేళ్ళని మాత్రమే పొందుతావు సూర్యుని గాలిని నీ శరీరంతో ప్రేమతో స్పృశించగలవు వస్త్రాలతో కన్నా మీలో కొంతమంది చెప్తారు మన వస్త్రాలను నేసేది ఉత్తర ధృవ పవనాలని అవును నేను అంటున్నా సిగ్గు అతని రాట్నము అతని దారం నేయడం పూర్తి కాగానే అతను అడవులంట నవ్వుతాడు మరవద్దు సుమి భూమి నీ పాదస్పర్శకు పులకిస్తుందని గాలిని ఎగురే ముంగులతో ఆడుకోవాలనుకుంటుందని అప్పుడు వ్యాపారి అన్నాడు క్రయ విక్రయాల గురించి చెప్పండని అప్పుడతను ఇలా అన్నాడు నీకు నేల పంటనిస్తుంది నీ చేతుల్ని ఎలా నింపుకోవాలో తెలిస్తే నీవడగవు కదా పొడమితల్లి కానుకల్ని ఇచ్చిపుచ్చుకోవడం ద్వారానే నువ్వు ఈ అనంత సంపదల్ని అనుభవించగలుగుతావు ఈ ఇచ్చిపుచ్చుకోవడం ప్రేమతో న్యాయంతో జరగకపోతే కొందరి దురాశకు మరికొందరికి ఆకలికి దారితీస్తుంది ఎప్పుడన్నా సంతలో జాలర్లు సేజగాళ్ళు ద్రాక్ష తోటల వాళ్ళు నేతగాళ్లను కుమ్మర్లను సుగంధద్రవ్య వ్యాపారుల్ని కలుస్తారు మీ మధ్య భూమి ఆత్మలా వచ్చి బ్రతుకు భారాలను పవిత్రంగా నిజాయితీగా సర్దేట్లు చేయండి విలువకు తగిన విలువ ఇచ్చేలా చేయండి ఉత్త చేతులతో వచ్చిన వాళ్లను మీ మధ్యలోకొచ్చి ఉట్టి మాటలతో మీ కష్టానికి విలువ కట్టనివ్వకండి వాళ్లతో మీరు అనండి మా నేలకు రండి మా వాడితో సముద్రానికి పొండి ఈ నేల సముద్రం అలాగే మీకు సంపదలను అందిస్తాయని కానీ అక్కడికి ఆటగాళ్ళు పాటగాళ్ళు మురళిని ఊదే వాజ్యగాళ్ళు కూడా వస్తారు వాళ్ల నుంచి కానుకలు తీసుకోండి వాళ్ళు మీలానే పూలు అగరత్తులు పోగు చేసుకునేవాళ్ళే కలలతో ఊహలతో నిండినవైనా అవి మీ ఆత్మలకు అన్న పనికొస్తాయి సంతనుదిలి పోయేటప్పుడు ఎవరు ఉట్టి చేతులతో తిరిగెళ్లకుండా చూసుకోండి ఆ పరమాత్మ మీ అందరిలోని అతి చిన్నవాడి అవసరం కూడా గడవకపోతే ఆ గాలిలో ప్రశాంతంగా నిద్రించలేదు అంతలో ఓ నగర న్యాయాధిపతి లేచి అడిగాడు మాకు నేరమూ శిక్ష గురించి చెప్పండి అని నీ ఆత్మ దారి తప్పి ఒంటరిగా సంచరించేటప్పుడు ఎప్పుడో నీవు అనుకోకుండానే తప్పు చేస్తావు నువ్వు నష్టపడతావు ఆ తప్పు ఎవరు ఎవరూ ధన్య ధన్యజీవుల గుమ్మం ముందు తలుపు తడుతూ నిలబడదాం నీలోని దైవాత్మ ఒక సముద్రం ఎవరు అపవిత్రం చేయలేని అది రెక్కలున్న వాటిని ఎగురించే ఆకాశం వంటిది అంతేకాదు అదో వెలిగే సూర్యుడు చుంచుల దారుల్ని పాముల పుట్టల్ని వెతుక్కోదు ఆ ఆత్మ నీ ఒక్కడిలోనే లేదు నీలో మానవత్వం కాని స్వభావం చాలా ఉంది అది మసక మంచులు నిద్రలు వికృత మరుగుజ్జుల తన జ్ఞానోదయం కోసం తిరుగుతూ ఉంటుంది నీలోని మనిషితో నేనిప్పుడు మాట్లాడతాను అతడికి మాత్రమే ఈ నేరము శిక్ష గురించి తెలిసేది ఆ ఆత్మకు మసక తిరిగే మరుగుజ్జుకు కాదు ఎన్ని మార్లో మీరు తప్పు చేసేవాణ్ణి గురించి చెప్పుకోవడం విన్నా అదేదో మీలో ఒకడు కానట్లు కొత్తగా మీ ప్రపంచంలోకి వచ్చిపడ్డట్లు కానీ ఎంతో పవిత్ర ప్రవర్తన కలవాడు కూడా మీ ప్రతి వారిలోని గొప్పతనం ఎత్తు ఎప్పటికీ ఎదగలేడు బలహీనమై దుర్మార్గవుడైన కూడా ప్రతి ఒక్కరిలోని అధోభావం అంత దిగజారనూ లేడు నాకు తెలుసు ఏ ఆకు పండి పసుపు తిరగదు చెట్టంతటి నిశ్శ్శబ్ద ఆమోదం లేక చెడ్డవాడి తప్పు మీ అందరిలోని దాగి బైటపడిన కోరికే ఒక ఊరేగింపుగా ఆ దైవాత్మ వైపు వెళ్ళేటప్పుడు నువ్వే బాటవి బాటసారివి కూడా ఎవ్వడు మీలో కింద పడ్డా వెనుకొచ్చే నీ కాలిక అడ్డం పడ్డ రాయని గురించి చెప్దామని వడివడి అడుగులతో నీ ముందు పోయిన వాడు ఆ రాయిని అడ్డం తీయక నడిచిపోయాడని గుర్తు చేయడానికి నా మాట నీ గుండలకు కరుగ్గా తగలచ్చు హత్య కాబడిన వాడు కూడా తన హత్యకు సమాధానం దోపిడీ చేయబడిన ఆ దోపిడీకి ఆక్షేపనీయుడే మంచివాళ్ళందరికీ చెడ్డవాళ్ల పనుల గురించి అసలేమీ తెలియదు అనుకో దుర్మార్గుని దుశ్చరిత నీతిమంతుడు స్వచ్ఛంగా ఉన్నాడనలేదు ఆ అపరాధి చాలా సార్లు చాలాసార్లు దెబ్బతిన్నవాడే మీరు విమర్శించే ఆపరాధే మరెందరో నిరపరాధుల మంచివాళ్ల భారాల్ని మోసేవాడై ఉంటాడు నువ్వు న్యాయ న్యాయాల్ని మంచి చెడుల్ని విడదీయలేవు అవి సూర్యకాంతి ముందు నలుపు తెలుపు దారాల పడుకు పేకల్లా నేయబడినట్లుంటాయి ఓ నల్లదారం తెగినప్పుడు నేతగాడు మొత్తం వస్త్రాన్ని నేసిన మగ్గాన్ని కూడా సరిచూసుకుంటాడు ఎవరైనా అనుమానంతో మీ భార్యల్ని తీర్పు కోసం చేస్తే ఆమె భర్త హృదయాన్ని ముందుగా తోచాలి తప్పు చేసేవాడిని శిక్షించేటప్పుడు వాడి హృదయంలోకి ఒకసారి చూడాలి మీలో ఎవరైనా మంచితనం ధైర్యం పేరుతో చెడు వృక్షాన్ని నరకడానికి ముందుకొస్తే అతన్ని ఆ చెట్టు వేళను ఒకసారి తరిచి చూడమనాలి అతను తప్పక మంచి చెడుల వేళ్ళు పలభరిత పలరహిత తత్వం కలగలుపుగా ఆ నేల తల్లి గుండెల్లో కలిసి ఉండడం చూస్తాడు ఎవరిది న్యాయమో ఎవడు చెప్పగలరు నిజాయితీగా కనిపిస్తూ మనసుకి మకిల పట్టిన వానికి నువ్వేం తీర్పు చెప్తావు తన ఆత్మను బలి చేసుకుని ఎదుటివాని దేహాన్ని గాయపరిచిన వాడికి నువ్వేం శిక్ష విధిస్తావు మోసం చేశాడన్న నెపంతో ఏ న్యాయస్థానంలో నిలదీస్తావు నిజానికి వాడే దెబ్బతిని గుండె చెదిరిన వాడైతే తన తప్పుకి మించి పశ్చాత్తాప పడ్డవాడికి ఇంకా ఏం శిక్ష విధిస్తావు పశ్చాత్తాపమే న్యాయం కాదా ఏ శిక్ష అనుభవించేలా చేశామనుకున్న నీ చట్టాల పశ్చాత్తాప బాధను ఒక నిరపరాధిలో రేకెత్తించలేవు తప్పు చేసిన గుండె నుంచి దాన్ని తీసేయనూ లేవు అది నిస్సిరాత్రి చీకట్లో కట్లు తెంచుకొని పైకొచ్చి నిద్రలేపి వాడిని ఆత్మవిమర్శ చేసుకొనిస్తుంది అన్ని పనుల్ని వెలుగులో పరిశీలించనిదే న్యాయాన్ని ఎలా అర్థం చేసుకుంటావు ఆ స్థిర చిత్తుడు వాడు వేరు కాదని తెలిసేది అప్పుడే రాత్రి వికృత మరుగుజ్జు రూపానికి పగటి దైవ స్వరూపానికి మధ్య సంజ వెలుగున నిలిచి సందిగ్ధంలో ఉన్న మనిషేనని ఆలయ మూల స్తంభం అట్టడుగునున్న పునాదిరాయి కన్నా గొప్పది కాదది అంతలో ఓ న్యాయవాది అన్నాడు మన న్యాయశాస్త్రాల విషయం చెప్పండని అతను చెప్తున్నాడు నీవు చట్టాన్ని చేయడంలో ఆనందిస్తావు వాటిని అతిక్రమించడంలో ఇంకెంతో సంతోషపడతావు సముద్ర తీరాన ఓపికతో గుజ్జన గూళ్ళు కట్టి కేరింతలతో వాటిని కోలదూసే పిల్లల్లా నువ్వు గూళ్ళు కట్టేటప్పుడు సముద్రం నీ ముందుకు ఇసుకని తెస్తుంది వాటిని కోలదోసినప్పుడు నీతో పగలబడి నవ్వుతుంది సముద్రం ఎప్పుడు అమాయకులతోనే కలిసి నవ్వుతుంది కాని కొందరికి జీవితం సముద్రము కాదు సామాజిక సూత్రాలు గుజ్జన గూళ్ళు కాదు వారికి జీవితమో పెద్ద శిల న్యాయం ఉలితో ఆ రాయిని తన పోలికలోనే చెక్కుని నాట్యగాళ్ళని ద్వేషించే కాళ్ళు లేని వారిని యమనాలి తన మెడకాడిని ప్రేమించే ఎద్దు పరుగులు తీసే జింకల్ని పిచ్చి గంతులనుకున్నట్లే కుబుస మొదల్లేని మొసలిపాము నగ్నంగా రిగి నిల్చినాలి వా చూసుకోగలరు అంటే నీడల్ని పోగు చేసేవాడిలా కనిపిస్తాడు ఆ న్యాయాల వెంటబడేవాడు తన నీడల్ని భూమి మీద కొంగి వెతుక్కునేవాడేగా సూర్యునికి ఎదురెళ్లే నిన్ను ఏ నీడలాపగలవు గాలివాలున పోయే నీకు ఏ చుక్కాని దారి నిర్దేశించగలదు కుదిబండలాంటి ఏ చట్టాల్ని విరిచి నిర్మానుష్యపు జైలు ద్వారం ముందుంచితే బంధించగలవు నిన్ను నీవు ఆనంద ఏ మనిషి ఇనుప సంఖ్యని తట్టుకోనప్పుడు భయమెందుకు నీకు నీ దుస్తుల్ని నీవే చింపి నిర్మానుషపు దారుల్లో వేస్తే నీపై తీర్పిచ్చేదా ఆర్ఫలిస్ ప్రజలారా నువ్వు మృదంగం గొంతు నులపగలవు వీణ తంత్రుల్ని వదులు చేయగలవేమో కానీ ఆకాశ మార్గాన పాడే కోయలను పాడొద్దని ఆపలేవుగా